రాధా నాకు మల్లెపూలు కావాలి కోసిస్తావా ఇప్పుడు నాకు టైం లేదు పని మనిషి వచ్చిన తర్వాత దానిచేత కోయించి ఇస్తాను ఈ ఉంగరం ఎప్పుడు కొన్నావు నిన్న మా అమ్మను బలవంతం చేసి కొనిపించాను ఇది కొన్నప్పటి నుంచి మా తమ్ముడు దీనికోసం నాతో పోట్లాట అలాగా పూలు కోయించి ఇస్తాను నువ్వు మీ అమ్మచేత మాల కట్టించి పంపిస్తావా మా అక్కయ మాల బాగా దాని దానిచేత కట్టిస్తాను నేను కోస్తాన్లే పూలు అక్కడొక రాయి అడ్డంగా ఉంది అక్కడ నిల్చుని పూలు కొయ్యటం కష్టం అవును ఈ రాయి జరగటంలేదు అందుకే పనిమనిషి వచ్చిన తర్వాత జరిపించి కోయిస్తాను కొంచెంసేపు ఆగు ఎక్కడికి వెళ్ళింది పక్కింటికి వెళ్ళింది అయితే మీ తమ్ముణ్ణి పంపించి పిలిపించు నేనే పిలుస్తాను సుశీల రేపు మనతో సినిమాకు రాను అన్నది కదా ఇందాక దాన్ని బలవంతం చేసి చివరికి దాని వస్తాను అనిపించాను కాని అది వస్తుందని నాకు నమ్మకం లేదు లేదు వస్తుంది నేను వాళ్ళ నాని గారితో కూడా చెప్పాను మేం జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకొస్తానులేండి అని చూద్దాం రాధా నాకు మల్లెపూలు కావాలి కోసిస్తావా రాధా నాకు మల్లెపూలు కావాలి కోసిస్తావా ఇప్పుడు నాకు టైం లేదు ఇప్పుడు నాకు టైం లేదు పని మనిషి వచ్చిన తర్వాత దానిచేత కోయించి ఇస్తాను పని మనిషి వచ్చిన తర్వాత దాని చాత కూ ఇస్తాను ఈ ఉంగరం ఎప్పుడు కొన్నావు ఈ ఉంగరం ఎప్పుడు కొన్నావు నిన్నీ కొనిపించాను నిన్న మా అమ్మను బలవంతం చేసి కొనిపించాను ఇది కొన్నప్పటి నుంచి మా తమ్ముడు దీనికోసం నాతో పోట్లాట ఇది కొన్నప్పటినుంచి మా తమ్ముడు దీనికోసం నాతో పోట్లాట అలాగా పూలు కోయించి ఇస్తాను ఇస్తాను నువ్వు మీ అమ్మచేత పంపిస్తావా నువ్వు మీ అమ్మచేత మాల కట్టించి పంపిస్తావా మా అక్కయ్య మాల బాగా కడుతుంది దాని దానిచేత కట్టిస్తాను నేను నేను కోస్తానులే పూలు అక్కడ ఒక రాయి అడ్డంగా ఉంది అక్కడ ఒక రాయి అడ్డంగా ఉంది అక్కడ నిల్సుని పూలు కోయటం కష్టం అక్కడ నిల్సుని పూలు కోయటం కష్టం అవును ఈ రాయి జరగటం లేదు అవును ఈ రాయి జరగటం లేదు అందుకే పని మనిషి వచ్చిన తర్వాత జరిపించి కోయిస్తాను అందుకే పనిమనిషి వచ్చిన తర్వాత జరిపించి కోయిస్తాను కొంచెం ఆగు ఆగు వెళ్ళిందికి వెళ్ళిందికి వెళ్ళింది అయితే మీ తమ్ముణ్ణి పంపించి పిలిపించు అయితే మీ తమ్ముడిని పంపించి పిలిపించు నేనే పిలుస్తాను ఉండు నేనే పిలుస్తాను రానన్నది కదా సుశీల రేపు మనతో సినిమాకు రానన్నది కదా ఇందాక దాన్ని బలవంతం చేసి చివరికి దాని అనిపించాను ఇందాక కదాన్ని బలవంతం చేసి చివరికి దాని చేత వస్తాను అనిపించాను కాని అది వస్తుందని నాకు నమ్మకం లేదు ని అది వస్తుందని నాకు నమ్మకం లేదు లేదు వస్తుంది లేదు వస్తుంది నేను వాళ్ళ నాన్నగారితో కూడా చెప్పాను మేం జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకొస్తానులేండి అని నేను వాళ్ల నాన్నగారితో కూడా చెప్పాను మేం జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకొస్తానులేండి అని చూద్దాం చూద్దాం డ్రిల్స్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ నువ్వు కొయి నువ్వు పూలు కొయ్యి నేను రవిచాత కోయిస్తాను నేను రవిచాత కోయిస్తాను శర్మను తలుపు తీయమను శర్మను తలుపు తీయమను నేను శర్మచాత తలుపు తీయిస్తాను నేను శర్మచేత తలుపు తీయిస్తాను శర్మ ఉత్తరం రాశాడు శర్మ ఉత్తరం రాశాడు నేను శర్మచాత ఉత్తరం రాయించాను నేను శర్మచేత ఉత్తరం రాయించాను విమల పాఠం చదివింది విమల పాఠం చదివింది సరళ విమల పాఠం చదివించింది సరళ విమల చేత పాట చదివించింది సుశీల పాటలు పాడుతుంది సుశీల పాటలు పాడుతుంది సుగుణ సుశీల చేత పాటలు పాడిస్తుంది సుగుణ సుశీల చేత పాటలు పాడిస్తుంది మా అమ్మ మాల కడుతుంది మా అమ్మ మాల కడుతుంది మా అమ్మ చేత మాల కట్టిస్తాను మా అమ్మచేత మాల కట్టిస్తాను రవి ఉంగరం కొన్నాడు రవి ఉంగరం కొన్నాడు నేను రవిచేత ఉంగరం కొనిపించాను నేను రవిచేత ఉంగరం కొనిపించాను సుబ్బారావు అన్నం తిన్నాడు సుబ్బారావు అన్నం తిన్నాడు వాడు సుబ్బారావు చేత అన్నం తినిపించాడు వాడు సుబ్బారావు చేత అన్నం తినిపించాడు కమల సుశీల మంచిది అన్నది కమల సుశీల మంచిది అన్నది విమల కమల చేత సుశీల మంచిది అనిపించింది విమల కమల చేత సుశీల మంచిది అనిపించింది బల్ల జరిగింది సుగుణ బుగుణ బను జరిపింది నేను సుగుణ చేత బళ్ళను జరిపించాను నేను సుగుణ చేత బల్లను జరిపించాను బస్సు ఆగుతుంది బస్సు ఆగుతుంది అతను బస్సును ఆపుతాడు అతను బస్సును ఆపుతాడు చేత బస్సును ఆపిస్తాడు రవి అతని చేత బస్సును ఆపిస్తాడు కమల రైల్లో నుంచి దిగింది కమల రైల్లో నుంచి దిగింది రమ కమలను రైల్లో నుంచి దింపింది రమ కమలను రైల్లో నుంచి దింపింది విమల రమచేత కమలను రైల్లో నుంచి దింపించింది విమల రమచేత కమలను రైల్లో నుంచి దింపించింది సుగుణ కాలుతున్నది కాలుస్తున్నది ్రెడ్ కాలుస్తున్నది రవి సుగుణ చేత బ్రెడ్ కాల్పిస్తున్నాడు రవి సుగుణ చేత బ్రెడ్ కాల్పిస్తున్నాడు ఆ పని ఎవరు చేస్తారు ఆ పని ఎవరు చేస్తారు నేను చేస్తానులే నేను చేస్తానులే సుబ్బారావు వచ్చాడా సుబ్బారావు వచ్చాడా వచ్చాడులే వచ్చాళ్లే సుశీల పాస్ అయిందండి సుశీల పాస్ అయిందండి పాస్ అయిందిలేండి పాసైంది లేండి బిల్డప్ డ్రిల్ పంపిస్తావా కోయించి కోయించి పంపిస్తావా పూలు పూలు కోయించి పంపిస్తావా చెల్లెలి చేత చె పూలు కోయించి పంపిస్తావాత పూలు కోయించి పంపిస్తావా నేను మాట్లాడతాను నేను మాట్లాడతానులే కమల పూలు కోస్తుంది కమల పూలు కోస్తుందిలే మా అమ్మ మాల కడుతుందిలే సబ్స్టిట్యూషన్ డ్రిల్ నేను రవి చేత కోయిస్తాను కాయలు ఏరు నేను రవిచాత కాయలు ఏరిస్తాను నేను రవిచాత పాఠం చదివిస్తాను తలుపు తెరు నేను రవిచాత తలుపు తెరిపిస్తాను బాకీ తీర్చు నేను రవిచాత బాకీ తీర్పిస్తాను పనిచేయి నేను రవిచాత పని నేను చేయిస్తాను రెస్పాన్స్ డ్రిల్ ఈ పుస్తకం సుగుణ కొనిపించింది శర్మ రవి మంచివాడు అని ఎలా అన్నాడు నేను నేను అనిపించాను ఈ పండును నువ్వెందుకోశావు సరళ కోయించింది శారద కమలను ఎందుకు పిలిచింది పిలిపించింది నువ్వెందుకు పుస్తకము మార్చావుపించాడు నాతో ఎవరొస్తారు వాడు వాడు వాడొస్తాళ్లే వాడు వస్తాడులేండి సుశీల ఎప్పుడు వస్తుంది రేపు రేపు వస్తుందిలే రేపు వస్తుందిలేండి కడుపులో నొప్పి ఎప్పుడు తగ్గుతుంది గంటలో గంటలో తగ్గుతుందిలే గంటలో లేండి ఇప్పుడు నాకు వరిస్తారు అతను డబ్బెవరిస్తారుస్తాళ్లేండి కాన్వర్సేషన్ డ్రిల్ ఇప్పుడే తుపాకీ పేలాలి ఎవరు పేలుస్తారు సుబ్బారావు పేలుస్తాడు అయితే నేను సుబ్బారావు చేత ఈ తుపాకీని పేల్పిస్తాను ఆ బల్ల పక్కకు జరగాలి ఎవరు జరుపుతారు సుబ్బారావు జరుపుతాడు అయితే నేను సుబ్బారావు చేత ఆ బళ్ళను జరిపిస్తాను ఆ బస్సు ఆగాలి ఎవరు ఆపుతారు సుబ్బారావు ఆపుతాడు అయితే నేను సుబ్బారావు చేత ఆ బస్సును ఆపిస్తాను ఈ కుర్చీ అటు తిరగాలి ఎవరు తిప్పుతారు సుబ్బారావు తిప్పతాడు అయితే నేను సుబ్బారావు చేత ఈ కుర్చీని అటు తిప్పిస్తాను ఈ బ్రెడ్ ఇంకా కాలాలి ఎవరు కాలుస్తారు సుబ్బారావు కాలుస్తాడు అయితే నేను సుబ్బారావు చేత ఈ బ్రెడ్ను కాల్పిస్తాను